ఈ ఉత్పత్తి ఈ కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయంటే వాటి తాత్పర్యం వేరే ఉంటుంది ఇప్పుడు పిల్లాడు ఉండేవాడు ఈ పిల్లాడు అస్తమానం అరుగు మీద కూర్చుని తాతగారు చదువుకుంటుంటే తాతగారు పనిచే వేదం చెప్పుకుంటుంటే ఈ పిల్లవాడు ఏం చేసేవాడు అంటే ఎదురుకుండా ఉండే పాడుపడిన కొంపలోకి వెళ్తూ ఉండేవాడు ఆడుకున్నాడు అక్కడ తేళ్ళు జర్రులు అవి ఉంటాయని అప్పుడు వీడిని వీడిని ఏం చేసినా వీడు దాంట్లో వెళ్ళిపోతున్నాడు పాక్కుంటానో లేకపోతే ఎగురుకుంటునో అదే గెంతుకుంటునో అందుకోసం ఆ తాతగారు ఏం చెప్పారంటే రే అక్కడ భూతం ఉందిరా దెయ్యం ఒకటి ఉంది అదేమో మీదపడి మింగేస్తుంది అని చెప్పారు చెప్తే వీడు ఆ భయానికి వెళ్ళం మానేసి అయిపోయింది వీడు పెరిగి పెద్దవాడయ్యాడు కాలేజీకి వెళ్ళాడు కాలేజీలో చదివి వేసవకాల సెలవులకి వచ్చాడు ఈ లోపల ఆ ఎదురుకుండా ఉన్న ఇంటి దగ్గర ఏదో పడింది అది తీసుకురమ్మని తాతగారు చెప్పారు అరే వెళ్ళా తీసుకురారా నేను వెళ్ళాం తాతగారు ఎందుకంటే అక్కడ దెయ్యం ఉంటుందే అది మీద పడి ఇస్తుంది అని చెప్పాడు ఇది ఎక్కడ పట్టుకొచ్చేవారు అంటే మీరే చెప్పారు నాకు అక్కడ దెయ్యం ఉంటుందో మీద పడి మింగేస్తుంది నాకు భయం నేను వెళ్ళను చెప్పాడు అంటే ఇప్పుడు తొంతగిరిలాదారా నాతో అని లేచారు లేచి ఒక బ్యాటరీ లైట్ ఒకటి తీసుకుని ఎందుకంటే పొగలు కూడా కొన్ని డార్క్ కార్నర్స్ ఉండే అవకాశం ఉంది కనుక వీడిని చేయి తీసుకెళ్ళి ఎక్కడ ఉంటుంది దయ్యం ఈ గదిలో ఉంటుందా బ్యాటరీ లైట్ వేస్టేసి ఉందా లేదు పక్క గది లేదు ఎక్కడ మొత్తం అన్నీ చూసేసాం కదా లేదు కదా దెయ్యం లేదు కదా అంటే లేదు అని వెనక్కి తీసుకుంటాను మరి అప్పుడు అలా ఎందుకు చెప్పారు అంటే అప్పుడు దెయ్యం ఉందని నువ్వు అది పరమసత్యంగా అనుకుంటావని నా అభిప్రాయం కాదు నువ్వు అల్లరి చేస్తున్నావు అక్కడికి వెళ్ళి తేలో జర్రో నేను కుడుతున్నామో నిన్ను రక్షించడం కోసం చెప్పాను అంటూ ఉత్పత్తి వాక్యాలు అటువంటివి ఉత్పత్తి శృతుల యొక్క అభిప్రాయం అన్యార్థత్వాత ఉత్పత్తి శృతి నా జీవేశ్వరుల మధ్యన భేదాన్ని జగత్తుకి పరబ్రహ్మకి మధ్యన భేదాన్ని జగత్తుకి సత్యత్వాన్ని నిరూపించటం కోసం పుట్టలేదే ఉత్పత్తి మరి ఎందుకు పుట్టే ఉత్పత్తి అంటే వీడి కారణకార్యభావాన్ని అనువదించి ముందు సరే జగత్తు పుట్టింది బ్రహ్మ నుంచి పుట్టింది కారణం అది బ్రహ్మ కార్యం జగత్తు ఓకే ఓకే అంగీకారం అర్థమైంది అర్థమైంది ఇప్పుడు చూడు కార్యం అనేది కారణాన్ని విడిచిపెట్టి ఉండగలుగుతుందా మనగలుగుతుందా చూసుకో నువ్వు బంగారాన్ని నగ బంగారాన్ని విడిచిపెట్టి నగ ఉండగలుగుతుందా అని వాడిని విచారంలోకి దింపి అవును ఈ జగత్తు పరబ్రహ్మను విడిచి ఉండనేలేదు దీనికి స్వతంత్రమైన ఉనికి లేదు కనబడుతోందే కానీ ఉన్నది బ్రహ్మయే అందుకోసం చెప్పారు ఆ దారిలో నడిపించడం కోసం చెప్పారు కానీ ఉత్పత్తి శృతుల్ని వాటిని పట్టుకుని ఊరేగుతో ఇదిగో ద్వైతం ఇదిగో ద్వైతం ఊరేగుతామని చెప్పలేదు అన్యార్థత్వాత్ ఉత్పత్తి శృతీనాం పూర్వమీ ఏవాయం దోష దోష అంటే శృతి విరోధము అంటే శృతి ఒకచోట అద్వైతాన్ని మరోచోట అద్వైతాన్ని చెప్పేసింది అనే ఏ విరోధాన్ని నువ్వు భావన చేస్తున్నావో ఈ విరోధం తప్పు ద్వైతాన్ని చెప్పిన చోట అది గౌణము తాత్పర్యము వేరే ఉంది అద్వైతం మటుకే ముఖ్యము అని ఈ పరిహారము అంటే ఈ పూర్వపక్షానికి నిరాకరించి సిద్ధాంత స్థాపనము ఇది ఇంతకుముందే చేయబడి ఉన్నది మేము చేసాము ఇది ఇంతకుముందే వైత్య ఇదంతా కూడా జరిగింది అంతా కూడా వ్యవస్థ జరిగింది స్వప్నవత్ ఆత్మ మాయా విసర్జిత సంఘాతా ఘటాకాశోత్పత్తిభేదాదివత్ జీవానా ఉత్పత్తిభేదాదిరి ఇక్కడే చేశారు సంఘాత స్వప్నవత్సే ఆత్మ మాయా విసర్జిత అనే పదో శ్లోకంలో సో అక్కడ ఈ పాంచభౌతిక జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని అక్కడ నిరూపించారు తర్వాత జీవేశ్వరుడు యొక్క అభేదాన్ని ఎక్కడ నిరూపించారంటే నాకాశస్ ఘటాకాశో వికారయవ యథ అని ఘటాకాశ మహాకాశ దృష్టాంతాన్ని తీసుకుని జీవేశ్వరుల యొక్క భేదాన్ని కూడా ఈ ప్రకరణంలోనే ఇది వరలో నిరూపించడం అయినది ఇప్పుడు స్వప్న ప్రపంచం ఉన్నది ఏమంటే స్వప్నలు వీడు నిద్రపోతున్నాడు వీటి చేతన స్వరూపము నిద్రపోతున్నాడు నిద్రపోతుండగా సడన్గా కళ సురు అవుతుంది ఏమంటే కళ సురువు అయినప్పుడు ఎలా ఎలా ఆరంభం అవుతుంది ఓ పర్వతం ఉన్నది ఒక నది ఉన్నది అక్కడ ఒక ఆవు ఉన్నది ఓ చెట్టు ఉన్నది వీడు అక్కడ నిలబడి ఉన్నాడు అలా ఆరంభమైందనుకోండి కళ ఇప్పుడు వీడి వయస్సు ఎంత ఒక క్షణం అప్పుడే ఆరంభమైంది కదండి కానీ వీడికి తన వయస్సు ఎంత అనిపిస్తుంది యాభై ఏళ్ళు అనిపిస్తుంది ఏమంటే ఆవు వయస్సు ఒక క్షణం కానీ వీడికి ఏమనిపిస్తుంది పదేళ్ళు అనిపిస్తుంది పర్వతం వయస్సు ఎంత పది బిలియన్ సంవత్సరాలు కానీ అని వీడే కనిపిస్తుంది కానీ దాని వయస్సు అంతా క్షణం ఏమండే ఈ ఇంత భేదం ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఇన్ని భేదాలతో కూడిన ఈ స్వప్న జగత్తు ఒకదాని వయస్సు ఐదు బిలియన్ సంవత్సరాలు ఒకదాని వయస్సు యాభై ఏళ్ళు ఒకదాని వయస్సు నాలుగేళ్ళు ఇంత భేదంతో ఇన్ని ఒకటి జీవించి ఒకటేమో జడము పరస్పర భేదములు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చాయి ఆత్మ మాయా విసర్జిత వీడే వీడే సృష్టికర్త నీ స్వరూపం నుంచే వచ్చే ఇవన్నీ కూడా ఆ అబ్బా ఇదంతా మాయా ఇంద్రజాలంలా ఉందే మరదే అదేవిధంగా ఈ జాగ్రత్త అవస్థలో ఈ దేహము వేరు ఆ దేహము వేరు ఈ ఇల్లు వేరు దేహము వేరు జీవ జడ ఈ భేదములన్నీ కూడా కేవలము అజ్ఞానము చేత కల్పితములైనవి మాయాశక్తి చేత కనపడుతున్నట్లు చేయబడుతున్నాయి తప్పిస్తే వాస్తవంగా ఈ భేదములేమీ లేవు అని అక్కడ పరిహరించడమైనది ఆత్మమాయా విసర్జిత ఇక సంఘాతా ఈ ఇవన్నీ కూడా ఆత్మ యొక్క మాయచేత సృష్టింపబడ్డాయి ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు నిద్ర కలగంటారు ఆ కళలో మీకు దేహం ఆ దేహము యథార్థమా ఆత్మ యొక్క మాయచేత సృష్టింపబడిందా ఆత్మ యొక్క మాయచేత సృష్టింపబడింది అంటే మనస్సు యొక్క చలనం ద్వారా మీకు ఆ దేహము అక్కడ ప్రకటమైనది అది నేను అని అనుకుని మీరేమో ఆ దేహమే నేను అనుకుని మీరు వ్యవహారం చేశారు కల తెలివి రాగానే మీకు అర్థమైపోయింది అబ్బే అది నేను కాదు అని అర్థమైపోయింది ఓకే ఈ జాగ్రత్త దేహాన్ని గురించి మీరు ఆలోచించండి నిద్రపోతున్నారు జాగ్రత్త దేహం ఉందా మరి లేదు నిద్ర లేచారు మొట్టమొదటి ఏది లేచింది చైతన్యం లేచిందా నిద్ర లేకపోతే దేహం నిద్ర లేచిందా మొట్టమొదటి తెలివి వస్తుందండి తెలివి వస్తుంది ఆ తర్వాత దేహం వస్తుంది కాబట్టి ముందేది తెలివి వచ్చింది దేహం రాలేదు కదా ముందు ఏ తెలివి వచ్చాక స్పర్శ జ్ఞానం వచ్చిందా లేకపోతే డైరెక్ట్గా దేహమే వచ్చేసిందా స్పర్శ జ్ఞానం వచ్చింది తెలివి వచ్చాక మనస్సు దాంట్లో ఉన్నటువంటి నేను ఫలానా నేను ఇది నేను అది అని సంస్కారాలు వచ్చాయ లేకపోతే దేహం వచ్చేసిందా ఆ సంస్కారాలనే వచ్చాయి కాబట్టి ఇప్పుడు దేహం నిథ్య అయిందా లేదా నిథ్యా వచ్చిందా లేదా ఆ తెలివిలో మానసిక సంస్కారాలన్నీ ప్రకాశించటం ఆ స్పర్శేంద్రియము స్పర్శ జ్ఞానము అది కూడా మనస్సు యొక్క ఒకనొక శక్తి అది ఆ స్పర్శ జ్ఞానం ప్రకాశించటం ఇన్ని ప్రకాశిస్తే ఆ స్పర్శకే దేహము పేరు ఆ స్పర్శకి మనస్సిచ్చుకున్న పేరేమిటి దేహము దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అంచేతనే స్పర్శ ఉంటే దేహం ఉంది స్పర్శ లేకపోతే దేహం లేదు మనస్సు ఉంటే స్పర్శ ఉంది మనస్సు లేకపోతే స్పర్శలేదు నిద్రపోతుంటే మనస్సు లేదు స్పర్శలేదు చైతన్యం ఉంటే మనస్సు ఉంది చైతన్యం లేకపోతే మనస్సు లేదు కాబట్టి చైతన్యమునందు మనస్సు ఇంద్రియములు దేహము జగత్తు ఇన్నీ కూడా ఆ చైతన్యంలో ఉన్నట్లుగా భాషిస్తున్నాయి ఏ ఒక్కటి కూడా యథార్థంగా లేదు అదే మాయా అంటే ఆత్మ మాయా విసర్జిత సరిపడిందండి తర్వాత ఘటాకాశ ఉత్పత్తి భేదాదివతు జీవానాం ఉత్పత్తి భేదాదివితి ఇంకా జీవుడికి ఈశ్వరుడికి భేదం ఇప్పుడు ఘటాకాశం పుట్టింది ఘటాకాశం పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది మహాకాశం నుంచి పుట్టింది ఏమిటి పుట్టింది ఏ ఏమన్నా వెర్రే ఏమన్నా ఘటాకాశం పుట్టడం ఏంటండి ఏమీ పుట్టలేదు అక్కడ పుట్టి అలా అనిపించింది అంటే అలాగే జీవుడంటే ఏమిటి చేతనుడు ఈశ్వరుడు చేతనుడే మరి ఆ చేతనుడి నుంచి ఈ చేతనుడు పుట్టాడు అంటే ఆ చేతనుడు అంటే ఏమిటి ఆ చేతనుడు ఎక్కడున్నాడు ఆ చేతనుడు నీ హృదయంలోనే ఉన్నాడు ఆ చేతనుడు ఏమంటే నీ హృదయంలో ఉండే ఆ చేతనుడి నేను ఫలానా వ్యక్తిని పుట్టేనో నువ్వు అంటున్నావు ఈ నేను ఫలానా వ్యక్తి ఆ చైతన్యం నుంచి ఎలా పుట్టాడు ఆ చైతన్యం ఎత్తని ఈ దేహం యొక్క పరిచ్ఛేదాన్ని వేస్తే ఆ పరమాత్మ కాస్త నేనైపో ఆకాశం చుట్టూ ఘటాన్ని పెడితే ఘటాకాశం పుట్టినట్టుగా గటాకాశమే ఏం పుట్టలేదు మహాకాశమే ఘటాకాశంలో కనపడింది అజ్ఞానం చేత అలాగే ఆత్మచైతన్యమే ఆ తెలివియే నేను అనేటువంటి కవరు దానికి వేస్తే అది పరిచ్ఛన్నమైన జీవులా కనపడింది ఆ కవరు తీసేస్తే ఏమైంది మళ్ళీ పరమాత్మ అయిపోయింది పరమాత్మకి కవర్ వేస్తే నేను అయింది కాబట్టి జీవుడు ఏమన్నా సపరేట్గా పుట్టాడా ఏమన్నా ఏమీ లేనేలేదు కాబట్టి జీవుడికి పరమాత్మ చైతన్యానికి అభేదమే సత్యము ఎలా అయితే ఘటాది ఘట ఘటాకాశానికి మహాకాశానికి వాస్తవమైనటువంటి భేదము లేదు ఈ విధంగా ఈ పరిహారాలన్నీ ఇంతకుముందే మేము చెప్పి ఉన్నాము మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త కాదు ఇట్ ఈజ్ ఆల్రెడీ సెడ్ ఇతఏవ ఉత్పత్తిభేదాదిశ్రుతిభ్య ఆకృష్య ఇహ పునః ఉత్పత్తిశ్రుతీనా ఐదంపర్యప్రతిపి ఉపన్యాస ఇత ఏందూవలనే ఇత ఏ అంటే ఇందూవలననే అంటే ఉత్పత్తిశ్రుతులు ఏవైతే ఉన్నాయో వాటికి తాత్పర్యము యథార్థమైన సృష్టి భేదదు భేద భేదంతో కూడిన సృష్టి అని కాదు వాటికి తాత్పర్యము మిథ్యాసృష్టియే ఆత్మ మాయా విసర్జిత అంటే మిథ్య కదా వాటి తాత్పర్యము మిథ్యా సృష్టియే అని అర్థం ఇత ఏవా అంటే హిందువలన హిందువలన అనగా హిందువలన ఉత్పత్తి వాక్యములకు తాత్పర్యము మిథ్యాసృష్టి అగుట వలన ఇత ఉత్పత్తి భేదాదిశ్రుతిభ్య ఆకృష్య ఇహ పునరుత్పత్తిశ్రుతీనాం ఈ ఉత్పత్తి శృతులు వీటిని ఉత్పత్తి భేదాదిశ్రుతిభ్య రెండు రకాల శృతులు ఉత్పత్తిని చెప్పే శృతులు జీవుడు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాడు జీవుడు ఈశ్వరుడికి పూజ చేయాలి లేకపోతే యజ్ఞం చేయాలి యాగం చేయాలి అని చెప్పే భేదశ్రుతులు అది శబ్దం చేత జీవేశ్వరుడు ఒకే చెట్టు మీద ఉన్నారు అని చెప్పేటువంటి భేదశ్రుతులు ఈ శృతులన్నింటినీ కూడా వాటినన్నింటినీ ఒక అట్టకట్టండి అక్కడక్కడక్కడ వాటి పరిహారాలన్నీ చెప్పడం అయింది వాటినన్నింటినీ ఒక అట్టకట్టండి వాటిని అన్నింటినీ ఒక యూనిట్ చేసి మళ్ళీ ఇక్కడికి పట్టుకురండి ఆకృష్య ఈ శ్లోకం దగ్గరికి పట్టుకురండి ఇహా ఈ శ్లోకమునందు పునః ఉపన్యాస కాబట్టి ఎక్కడెక్కడైతే ఉత్పత్తి శృతులు ఉత్పత్తి శృతులు సృష్టి శృతులు బ్రహ్మ కారణము జగత్తు కార్యము వాటిని ఉత్పత్తి శృతులు ఉంటారు అంటే సృష్టి అయింది తత్తేజోసు జత ఇది సృష్టించింది అది సృష్టించింది వాటిని అన్నింటినీ ఇక్కడికి తర్వాత జీవుడు ఈశ్వరుడు యొక్క అంశ జీవుడు ఈశ్వరుడిని పూజిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు అని చెప్పే శృతులు ఉన్నాయి వాటిని అన్నింటినీ పట్టుకురండి ఈ భేదశృతులు ఉత్పత్తి శృతులు అన్నింటినీ పట్టుకొచ్చి ఈ శ్లోకంలో మీరు వాటిని అన్వయం చేయండి ఇక్కడ ప్రవేశపెట్టండి వాటన్నింటినీ ఇక్కడ మళ్ళీ ఇంకోసారి సెటిల్మెంట్ చేయబోతున్నారు ఇహ ఇక్కడ విస్తారంగా చెప్తారు ఎందుకు మళ్ళీ ఇక్కడ విస్తారంగా చెప్పడము అంటే ఉత్పత్తిష్ణుతుల యొక్క తాత్పర్యము భేదము జగత్తు యథార్థంగా పుట్టేసింది ఒక కొత్త వస్తువు ఒకటి మన ముందు అని ద్వైతం కోసం కాదు ఐదం పర్యము ఇదం బ్రహ్మ ఆ బ్రహ్మయే సత్యము అని ప్రతిపాదించటం కోసం మళ్ళీ ఇంకొకసారి ఉత్పత్తిష్ణుతుల్ని ఇక్కడ ఈ శ్లోకం దగ్గర ఉపన్యాసం చేస్తున్నారు ఈ ఉత్పత్తి శృతలన్నిటికీ తాత్పర్యం ఏమిటంటే ఆత్మ యొక్క ఐక్యము బ్రహ్మతోటి అని నిరూపించటానికే ఉత్పత్తి శృతలు ఇప్పుడు నేను అలాగే చెప్తాను చూడండి బంగారం నుంచి నెక్లెస్ పుట్టింది అది ఉత్పత్తి వాక్యం కదా ఈ ఉత్పత్తి వాక్యానికి తాత్పర్యం ఏమిట్రా అని అడిగితే వీడి స్థూల బుద్ధి గలవాడు ఏమని నెక్లెస్ వేరు బంగారము వేరు అని చెప్తాడు ఏమండీ ఎందుకంటే మీరు ఆలోచించండి మీరు బుద్ధిమంతులు పెద్దలు బంగారం నుంచి నెక్లెస్ పుట్టింది అనే మాట నెక్లెస్ బంగారం కంటే భిన్నము అని నిరూపించడానికి చెప్పినట్ట లేక రే నెక్లెస్ నెక్లెస్ బంగారం కంటే వేరే లేదమ్మా చెప్పడానికి వచ్చిందా ఆ వాక్యం ఎందుకు వచ్చిందో చెప్పండి మీరు మీరు ఆలోచించి చెప్పండి మీ కామన్ సెన్స్ ఉపయోగించి బంగారం నుంచి చేసిన నెక్లెస్ అని చెప్పడం నెక్లెస్ అంటే సరిపడుతుంది కదా బంగారం నుంచి పుట్టిన నెక్లెస్ అని ఎందుకు చెప్తున్నారంటే అరే నెక్లెస్ అని అంటున్నావు నామరూపాలు ఇదేదో సెపరేట్గా ఉందని అనుకుని పొరపడ్డావు సుమా అదేం కాదు ఇది బంగారం కంటే భిన్నంగా లేదు అని చెప్పడం కోసమని బంగారం నుంచి ఇది పుట్టింది అని చెప్పాడు ఏమండి బంగారం కంటే భిన్నంగా లేదని చెప్పడం కోసమని పుట్టిందని చెప్పాడు లేకపోతే ఈ నెక్లెస్ బంగారం కంటే భిన్నంగా లేదు అని చెప్పాడు అనుకోండి ఇదేమిటండి ఇది నెక్లెస్ని పట్టుకుని అదేదో బంగారం ఉంటా దానికంటే ఇది భిన్నంగా లేదుట ఇది ఎక్కడ ఇది ఎక్కడ అని మీకు డౌట్ వస్తుంది అందుకోసం ఉందేమని చెప్తాం అండ్ బంగారం నుంచి పుట్టింది అని చెప్పి అది మీకు అర్థమైన తర్వాత కాబట్టి బంగారం కంటే భిన్నంగా లేదు అని చెప్తారు అది ఉత్పత్తి శృతుల యొక్క తాత్పర్యం అంతేగాని జగత్తు పర పరమేశ్వరుడు నుంచి పుట్టింది ఓకే కాబట్టి జగత్తు సపరేట్ అయిపోయింది ఇప్పుడు జగత్తు వేరు పరమేశ్వరుడు వేరు జీవులు దేవుడి నుంచి పుట్టారు కాబట్టి ఇంక ఇప్పుడు వీళ్ళ ప్రారంభన ఇలా వేరుగా ఉండి వీళ్ళ తంటారు వీళ్ళు కొడుతూ ఉండడమే దేవుడు అక్కడ కూర్చుని ఉంటాడు అదే దట్ ఈస్ ది పాయింట్ అరే ఈ ఉత్పత్తి శుభ్రులను పట్టుకుని ఇంత ఘోరంగా వీళ్ళు వ్యాఖ్యానం చేయటము తాగాదు వీళ్ళంటే ఎవరండి ద్వైతవా ద్వైతాలను అలా తిరస్కరించుకుంటూ ఉంటారు అద్వైతం ఎస్టాబ్లిష్ అయ్యే వరకు కూడా ఇప్పుడు ఇంతవరకు అవతారిక ఇప్పుడు మీరు శ్లోకం చూడండి మృల్లోహ విస్ఫులింగా సృష్టి యా చోదిత సృష్టి చెప్పారు చోదిత వర్ణించబడింది ఏ ఏదైతే సృష్టి వర్ణించబడిందో ఏ ఎలా ఎలా వర్ణించారు అన్యథ ఈ ఉపనిషత్తులో ఓ రకంగా ఉంది మరో ఉపనిషత్తులో మరో రకంగా ఉంది భిన్న భిన్నంగా వర్ణించారు పోనీ ఆ వర్ణనలన్నీ ఏకరూపంగా లేని లేవు ఆ వర్ణనలన్నీ ఏకరూపంగా లేవు ఇప్పుడు కొండ మట్టి నుంచి ఎలా మట్టి కొండ ఎక్కడి నుంచి పుట్టింది మట్టి నుంచి పుట్టింది ఎలా పుట్టింది అని అడిగారు కొండ మట్టి తీసుకొచ్చి గాడిద మీద పెట్టి మట్టిని గాడిద మీద గాడిద మీద తోలుకొచ్చి వారిపోవడం తోలుకొచ్చి దానికి నీళ్లు పోసి కాళ్ళతో తొక్కి చక్రం మీద పెట్టి కొండ చేసాడు అని చెప్పాడు మళ్ళీ మొన్నటి పొద్దున్నే ఎవడో అడిగాలి ఈ కొండ మట్టి నుంచి ఎలా పుట్టింది అని అదేం పెద్ద పనయా ఓ వింత పట్టి తీసుకుని నీళ్లు చల్ల ఇలా ఇలా నలిపి ఇలా ఇలా జాగ్రత్తగా చేస్తే పుట్టింది అని ఉన్నాడు చెప్పాడు ఏమన్నా ఇప్పుడు రెండు భిన్న భిన్నంగా ఉన్నాయి కదా ఈ రెండు ప్రాసెస్లో ఏది కరెక్ట్ అని ఎవడని అడిగాడు అనుకోండి వారి వెరిమొహం ఇప్పుడు ప్రాసెస్ కోసం రాలేదు ఇది ప్రాసెస్ ఇంజనీరింగ్ ఏం కాదు ఇది ఇది కెమిస్ట్రీ ఏదో అయితే ప్రాసెస్లో ఉంటాయి ఇది అలాగ పెట్టింది కాదు మరి అయితే కుండ మట్టి ఇలాగా మట్టి నుంచి కుండ ఎలా పుట్టిందని మీరు ఎందుకు చెప్పారంటే కుండ అనేది మట్టి కంటే వేరే లేదు అని చెప్పడం కోసం చెప్పారు మరి నిన్న అలా చెప్పారు ఈవేళ ఇలా చెప్పారు చూడు నిన్న చెప్పిన ప్రాసెస్ వేరుగా ఉంది ఇవాళ చెప్పిన ప్రాసెస్ వేరుగా ఉంది తాత్పర్యం ప్రాసెస్ మందు కాదు కానీ నిన్న చెప్పిన తాత్పర్యము ఇవాళ చెప్పిన తాత్పర్యము ఒక్కటే ఏమిటి ఆ మట్టియే సత్యము కుండ నిథ్య అది మారలేదు అర్థమైందండి సో ఆ విధంగానే ఉపనిషత్తులలో ఒక ఉపనిషత్తులో మృతు దృష్టాంతం ఇచ్చారు మృతు మృత్తికేత సత్యం అని ఛాందోగ్య లోహదృష్టాంతం అదే అక్కడే ఛాందోగ్య ఆరోధ్యాయంలో ముండకం దగ్గరికి వస్తే అదేమో జగత్తు గురించి ఇచ్చారు ముండకం దగ్గరికి రండి జీవుల గురించి చెప్తూ యథా సుదీప్తాత్ పవకాత్ విస్ఫులింగా సహస్రశః ప్రభవంతే స్వరూపా అంటో బాగా పెద్ద మంట నుంచి భోగి మంట దాని నుంచి అన్నీ సమానతత్వము కలిగి అనేకములైనటువంటి మెనుగురులు ఎలా అయితే పుడతాయో అదేవిధంగా ఒకే పరమాత్మ నుండి అందరు జీవులు సమానమైనటువంటి చేతనతత్వము కలిగిన వారై అంటే దేహాలు భిన్నమైన చేతనతత్వంలో ఏ మార్పు లేదు ఆ విధంగా ఈ జీవులు అందరూ పుట్టారు అని ఇక్కడ చెప్పారు మరోచోట తదైక్షత తేజోసృజత అంటూ ఇంకో రకంగా చెప్పారు తైత్రియం దగ్గరికి వచ్చేప్పటికి పంచీకరణ ప్రక్రియ చెప్పారు ఇన్ని రకాలుగా చెప్పారు కదా ఇన్ని తేడాలు ఎందుకున్నాయి ఎందుకున్నాయి అంటే చూడు దేంట్లో తేడా ఉంది దేంట్లో తేడా లేదో చూసుకోరు పరబ్రహ్మ నుంచి వచ్చింది అన్న దాంట్లో జగత్తు వచ్చింది అన్న దాంట్లో ఎలా వచ్చింది అన్న దాంట్లోనే తేడాలు కనపడుతున్నాయి ఓ ఉపనిషత్తులో చెప్పిన దానికి మరో ఉపనిషత్తులో చెప్పిన దానికి భేదం కనపడుతున్నాయి ఈ భేదము యొక్క భేదము అది వివక్షితము కాదు ప్రాసెస్ క్రమము వివక్షితము కాదు ఓ క్రమంలో పుట్టినట్టుగా చైత్రయంలో చెప్పారు ముండకంలో ఎలా చెప్పారో చూసారా అన్నీ ఒకేసారి పుట్టినట్టుగా చెప్పారు బదరముష్టి ప్రక్షేపవత ఉన్నరశంకర్ చేతిలో పది ఉసిరికాయలు పెట్టుకుని ఇలా పట్టుకున్నాను ఒక్కసారి విసిరా ఇప్పుడు పది ఉసిరికాయలు ఒక్కసారిగా ఆవిష్కృతములయ్యాయి ఒకదాని తర్వాత ఒకటయ్యాయా లేదా ఒకేసారి ఆవిష్కరింపబడ్డాయి అలాగే ముండకల్లో ఆ పరమాత్మ నుండి పృథ్వీ అప్పు తేజు అయో అన్నీ పుట్టాయి ఏం చెప్పారు అన్నీ ఒకేసారి పుట్టినట్టుగా చెప్పారు తైత్రీయ చోటు వరస చెప్పారు ఇదంతా కూడా ఇక్కడ వరసలు క్రమాలు భేదాలు తాత్పర్యం కాదు ఇక్కడ తాత్పర్యం ఏంటంటే ఈ జగత్తు మా నిన్న వచ్చిన నిన్న స్వప్నానికి మూలమేమిటి ఆత్మచైతన్యం ఈ వ్యాల్టీ స్వప్నానికి మూలమేమిటి ఆత్మచైతన్యం అదేమిటంటే ఆ స్వప్నం వేరు ఈ స్వప్నం వేరు ఒకే ఆత్మచైతన్యం మూలం ఎలా అవుతుందని మీరు అడగకూడదు అలాగే ఉపనిషత్తులో క్రమం వేరు మరో ఉపనిషత్తులో క్రమం వేరు అయినా కూడా ఒకే పరబ్రహ్మ ఈ జగత్తుకు మూలమునందుగలదు దాంట్లో తేడా లేదు ఈ జగత్తు వాస్తవంగా సత్య వాస్తవము కాదు మిథ్య పరబ్రహ్మ అనే అధిష్టానముందు కనబడుతున్నదే కానీ యథార్థముగా ఉన్నది కాదు అది ఈ సకల శృతి వాక్యములకు తాత్పర్యం అన్యాన్యంగా అంటే ఎక్కడో రకంగా అక్కడింకో రకంగా చెప్పటమునందు కూడా అభిప్రాయం ఇదే ఎందుకంటే వివక్ష సృష్టి క్రమమునందు లేదు తర్వాత ఉపాయ సోవతారాయ ఈ ఈ సృష్టి ఎందుకు చెప్పినట్టు ఆ బ్రహ్మబుద్ధి నీకు నీకు కలగడం కోసం చెప్పాలి అవతారము దిగుట ప్రవేశించుట ఆ బ్రహ్మబుద్ధి నీ బుద్ధిలో ప్రవేశించాలి ఆ బ్రహ్మజ్ఞానము నీ బుద్ధిలో ప్రవేశించాలి ఇప్పుడు మీరు లోకంలో చూడండి ఎక్కడ చూసినా వీడు ఎవడరా ఫలానా వాడి కొడుకు వాడెవడరా ఫలానా వీడి కులం ఏమిట్రా వాడి మతం ఏమిట్రా అని వీడు అనుకుంటున్నంత కాలము వీడి లోకల్ కాజెస్ వెతుకుతున్నంతకాలము వాడిలో నాలో ఒకే పరమాత్మ గలడు అనే సత్యం వీడికి బుద్ధికి వస్తుందండి రాదు అప్పుడు వాడిని కూర్చోబెట్టి ఇలా నూరు పొయ్యాలి ఏమని రే నువ్వు ఈ కుక్క నక్క పిల్లి దోమ ఇవన్నీ కూడా ఆ పరమాత్మ నుంచే వచ్చాయి ఒకే పరమాత్మ నుంచి వచ్చాయి ఏ క్రమంలో వచ్చాయి అప్పు తేజస్సు అన్నము క్రమంలో వచ్చాయి అని మొన్నాడు మళ్ళీ పృథ్వీప్తేజో వాయువాకాశములుగా వచ్చాయి ఎప్పుడు చెప్పినా క్రమాలు మారచ్చు పద్ధతులు మారచ్చు కానీ చెప్పే మాట మాత్రం ఒక్కటే ఏమిటి నువ్వు నేను అందరం కూడా ఒకే పరమాత్మ నుంచి వచ్చాయమ్మా ఇలా చెప్పగా చెప్పగా చెప్పగా చెప్పగా ఆ పురాణ దృష్టి కొంచెం పక్కకు వెళ్ళి వీడికి దార్శనిక దృష్టి అబ్బుతుందేమో ఆశతోటి అలా చెప్తున్నాను పురా పురాణ దృష్టి స్మృతికారుల దృష్టి ఇంకొంచెం భిన్నంగా ఉంటుంది భిన్న భిన్నాలుగా ఉంటాయి అక్కడ కూడా ఏకత్వం ఉంది ముఖ ముఖం నుంచి బ్రాహ్మణుడు వచ్చాడు బాహువుల నుంచి రాజు వచ్చి క్షత్రియుడు వచ్చాడు కానీ ఏ ముఖం నుంచి వచ్చాడు ఎవరి ముఖం నుంచి వచ్చాడు ఒకే పరమాత్మ ముఖం నుంచి ఒకే పరమాత్మ బాహువుల నుంచి మళ్ళీ అక్కడ కూడా ఏకత్వం ఉందా లేదా వీడు ఆ ఏకత్వం చూడ్డాడు ముఖం వేరు చేతులు వేరు అంటాడు అంతే కాని రే ముఖం వెనక్కాలా చేతులు వెనక్కాలా ఒకే పరమాత్మ ఉన్నాడు రా నాయన కాబట్టి ముఖం నుంచి వీడొచ్చాడు చేతుల నుంచి వాడు వచ్చాడు కాబట్టి వేరు వేరంటాడు తప్ప ఆ ముఖానికి ఆ చేతులకి వెనక్కాల ఒకే పరమాత్మ ఉన్నాడు కాబట్టి అందరూ ఒకటేనా ఉండవు చూసారా ఆ తేరా గమనించారా కాబట్టి ఎప్పటికైనా వీడి బుద్ధిలో ఆ ఏకత్వము పరబ్రహ్మయే సత్యము జగత్కారణం బ్రహ్మయే సత్యము అనే బుద్ధి వీడికి కలుగుతుందేమో అని ఆశతోటి దానికి ఉపాయంగా ఈ కార్యకారణ ప్రక్రియను చెప్పడమైనది ఉపాయ సో అవతారాయ నాస్తిభేదంచేగానే భేదాన్ని మీకు బోధించటం కోసం కానే కాదు ఏ రకంగా మీరు చూసుకున్నా ఏ ఆర్గ్యుమెంట్ మీరు పెట్టినా భేదము నిలబెట్టుట సంభవము కాదు నాస్తి భేద కథంచనా ఇప్పుడు భాష్యంలో పడం మృల్ లోహ విస్ఫులింగాది దృష్టాంతో సృష్టిర్యాచోదిత మృతు దృష్టాంతము ఘటము మృతు నుంచి ఘటం వచ్చినది వికారో నామధేయం మృతికేత్యేవ సత్యం అక్కడ వికారము అంటే ఘటాదులు లోహ దృష్టాంతము నఖ నికృంతనము లోహమిత్యేవ సత్యం మన అలా ఉంది అక్కడ చాతుర్యంలో ఉంది విస్ఫులింగ ఇది ముండకంలో ఉంది ఆది శబ్దం చేత ఇంకా ఎవ్వెవ్వేవో మీరు దృష్టాంతాలు తీసుకోవచ్చు ఇక్కడి నుంచి ఈ ఈ చాలా గంభీరమైన భాష్యం ఇప్పుడు మనం చదువుతున్నా ఈ శ్లోకాన్ని ఇక్కడ భాష్యాన్ని తరచుగా కోడ్చేస్తూ ఉంటారు కాబట్టి ఈవేళ రేపు కూడా ఈ భాష్యంతో మనం చక్కగా వ్యాఖ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తాము కాబట్టి ఆది శబ్దం చేత ఇంకా ఎన్నెన్నో దృష్టాంతాలు మీరు కనపడతాయి అనేక దృష్టాంతాలు ఉన్నాయి ఈ దృష్టాంతాలను ఉపన్యసించి ఎంత వి అంటే వివరించుట వివరించుట ద్వారా ఏ సృష్టి అయితే ప్రకాశిం ప్రకాశితమో ప్రకాశితమంటే బోధింపబడినదో నిరూపించబడినదో స్పష్టము చేయబడినదో ఆ సృష్టి గురించి మాట్లాడుతారు పుల్లోహ విస్ఫులింగాద్యై సృష్టిర్యా చోదిత అన్యథ అన్యథా అంటే అన్యథ అన్య సవసృష్టి ప్రకార జీవపరమాత్మైకత్వబుద్ధ్యవతారరాయ ఉపాయోస్మాకం అన్యథ అన్యథ అంటే వేరువేరుగా ఉపా దీన్ని సృష్టిని చెప్పారు ఒక తోట చెప్పినట్టుగా ఇంకో రకంగా చెప్ప ఇంకో తోట మరో రకంగా చెప్పారు సో వీడు పిల్లవాడిని నిద్రపోకుండా అల్లరి చేస్తూ ఉంటే అరేటు నిన్ను కూచాడు ఎత్తూపతాడు పడుకో అని ఓ రోజు చెప్తారు మొన్నడేమని చెప్తారు అరే మేము వస్తాడు కొడతారని మొన్నే చెప్తాడు ఆ మొన్న చదువుతారు నీకు జాకలెట్ ఇస్తాను పెందరాలే లేదు కానీ ఇవన్నీ యథార్థాలని కాదండి ఊరికే అలాగేవో చెప్తాను ఆ రకంగానే సృష్టివాక్యాలు అనేక రకాలుగా ఉంటాయి అన్యాన్యములుగా ఉంటాయి ఓ చోట చెప్పినట్టుగా ఇంకో చోట చెప్పరు అంతమాత్రం చేత అదంతా ఏదో పరమసత్యమని మీరు అనుకోరాదు సర్వ సృష్టి ప్రకార ఆ సర్వమైన సృష్టి ప్రకారము అంటే ఎన్ని రకాలుగా సృష్టి గురించి అక్రమంలోనూ మరో పద్ధతిలోనూ చెప్పారో అదంతా కూడా ఉపాయము ఒక ఉపాయమే తప్పు మరొకటి కాదు అస్మాకం ఉపాయ మన పెట్టిన ఉపాయము లేకపోతే అస్మాకం ఔపనిషదానాం ఉపాయ మేము ఆ ఉపనిషదులము ఉపనిషత్వాన్ని తెలుసుకున్న వాళ్ళము మా దృష్టిలో అది ఉపాయము తప్ప మరొకటి కాదు దేనికి ఉపాయం దేనికి ఒక దానికి ఉపాయంగా ఉండాలి కదా అంటే జీవ పరమాత్మ ఏకత్వ బుద్ధి అవతారాయ జీవుడు పరమాత్మ కంటే భిన్నంగా లేడు జీవుడు పరమాత్మయే జీవరూపంగా ఉన్నాడు దాని ఇంప్లికేషన్స్ అనేక ఉంటాయి ఇంప్లికేషన్స్ ఏంటంటే మీయందు నాయందు సకల ప్రాణుల ఎందు ఒకే పరమాత్మ గలడు అని ఒక నేను ఆరాధించే దైవం నాకంటే భిన్నంగా లేడు నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని ఇంకొక ఇంప్లికేషన్ వీడి సాధనలో దాని ప్రభావం ఉంటుంది వీడి సోషల్ ఇంటరాక్షన్లో దాని ప్రభావం ఉంటుంది సర్వత్రా కూడా దాని ప్రభావం ఉంటుంది కాబట్టి జీవుడకు పరమాత్మకు ఏకత్వము అనే బుద్ధిని కలిగించటం కోసమే ఇన్ని రకాలుగా సృష్టివాక్యాలు చెప్పబడ్డాయి ఇప్పుడు ఈ ద్వైతవాదులు పాఠాలు ఎలా చెప్తారంటే వాళ్ళు వాళ్ళు చెప్పి పాఠం వెంటే ఆశ్చర్యం వేసేస్తుంది అబ్బబ్బా ఎంత అసత్యాన్ని ప్రచారం చేసేసుకుంటూ పోతున్నాడు ఈయన అని అనిపిస్తుంది ఆయన ఏం చెప్పేస్తాడంటే దేవుడు వేరు జగత్తు వేరు జగత్తు సత్యము నువ్వు వేరు నేను వేరు నీకు నువ్వు దేవుడికి మధ్యలో నేను ఇంటర్మీడియట్గా వ్యవహరిస్తానని చెప్పేస్తాడు చూడండి అంతలా చెప్పేస్తాడు తర్వాత ఇప్పుడు దేవుడు భిన్నుడు జీవుడు భిన్నుడు అనుకోండి ఇప్పుడు జీవుడికి భిన్నుడికి ఏదో ఒక కనెక్షన్ అవసరం ఈ కనెక్షన్ ఎలా తెలుస్తుంది మీకు ఈ గురువుగారినో ఆచార్యుడినో పట్టుకుంటే ఆ కనెక్షన్ వస్తుంది కానీ ఆయన ఆ కనెక్షన్ ఏదో చెప్పేసి ఆయన వెళ్తాడా వెళ్ళడు మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా నేనే నిన్ను రికమెండ్ చేయాలి అంటే ఇది ఉంటుందంటే ఎవరో ఒక మందిని పోవేసి తీర్థయాత్ర తీసుకెళ్తాడు ఇప్పుడు జనం అంతా నిండు ఉన్నారు అక్కడ ఇప్పుడు దర్శనం కావాలి ఈ పది మంది ఈయనకేసి చూస్తూ ఉంటారు ఎవండి మీరు మీరు మరి పట్టుకొచ్చారు కదా మాకేదైనా దర్శనం అయ్యే ఉపాయాలు ఏదైనా చూపించండి పది రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మేము పెడతాం కానీ దర్శనం ఎలా అవ్వాలో మీ పూజ అంతే కదా అలాగే నడుస్తుంది కదా సేమ్ థింగ్ వైకుంఠానికి వెళ్ళినా మళ్ళీ ఇదే పరిస్థితి అక్కడ ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు చెప్తారు దట్ ఈజ్ హౌట్ ఈజ్ మై గాడ్ ఏదో ఎత్కించి భక్తి శ్రద్ధల కోసం ఏం చెప్పినా నడుస్తుంది వచ్చి దాని తాత్పర్యం అదే పరమ సత్యము అని చెప్పేదానికి దాని తాత్పర్యం అది కాదని చెప్పేదానికి తేడా ఉండదు చాలా తేడా వచ్చేస్తుంది ఆ వాల్యూ సిస్టంలోనే చాలా భేదం వచ్చేస్తుంది జీవ పరమాత్మ ఏకత్వ బుద్ధి అవతారాయ ఉపాయ కాబట్టి ఇన్ని రకముల సృష్టివాక్యములు కూడా ఏమని చెప్తున్నాయి జీవులు అందరూ నుంచి పుట్టాయి అని చెప్తున్నాయి ఈ వాక్యంలో తాత్పర్యం ఏమిటంటే కారణకార్య అభేదాన్ని మీరు తెలుసుకుని జీవుడు అనేవాడు ఈశ్వరుని కంటే భిన్నంగా లేడని మీరు ఆ ఏకత్వాన్ని తెలుసుకుంటున్నారని దానికి ఉపాయంగా ఇవన్నీ చెప్పడమైనది దీనిమీద ఒక దృష్టాంతం వస్తుంది చాలా చక్కటి విచారం ఇది ఈ విచారం ఏంటంటే ఎక్కడైనా మాట వరుసగా ఏదో అంటారు ఏదో పురాణంలోనో స్మృతిలోనో లేదా శృతిలోనో ఏదో మాట ఏదో అంటారు ఏదో అంటే దాన్ని యథార్థంగా తీసేసుకుని అదే పరమసత్యంగా లిటరల్గా తీసేసుకుని మీరు ప్రొసీడ్ అవ్వమని కాదు కొన్ని చోట్ల కొంచెం విడ్డూరంగా ఉంటాయి ఇప్పుడు వేదంలో యజ్ఞంలో పూషాను దేవత ఉంటుంది మిత్రదేవత వేరు పూషా దేవత వేరు కొంచెం భేదం మెయింటైన్ ఈ పూషాకి పిండితో చేసిన ముద్దలాటిది నైవేద్యం పెట్టాలి గట్టి దంతికలు నైవేద్యం పెట్టకూడదు పిష్టము అంటే పిండిని నీళ్లు కలిపిన ముద్దే నైవేద్యం పెట్టాలి ఎందుకని అదంతకహ అదంతకో ఈ పోషం ఉన్నాడే దంతాలు లేవు అని ఉంటుంది మంత్రంలో అలా ఉంటుంది ఈ ద దంతాలు ఎక్కడ నాకు ఆ మంత్రం పూర్తిగా గుర్తులేదు పూర్తిగా గుర్తుంటే మీరు మీదంతా వల్లించేసి చెప్పేసి అర్థం చెప్పేవాడిని గుర్తుంది ఏమైపోయే దంతాలు ఆ వివరణ అక్కడ ఇవ్వలేదు ఆ వేద మంత్రాల్లో ఇవ్వలేదు పురాణంలోకి వస్తే ఎందుకో పురాణంలో వివరణ వచ్చింది వీరభద్రుడు చాచి తీసుకుడితే ఆ దత్తాలు నీవుడి పడిపోయాయి ఈ దక్షంసంలో వీరభద్రుడు కొట్టాడు చెడ పెడా కొట్టాడు వీడిని ఈ పోషణ ఈ పోష్యం చేయిస్తే కొట్టాడు కొట్టుకుని కొడితే ఆ దత్తాలు నీవుడిపోయాయి అది పురాణంలో చెప్పాడు ఇప్పుడు మీరు పోషదేవతకి మీరు హోమం చేస్తున్నారు ఉష్ణేశ్వహ అని ఉంటుంది ఆ పిండి ఏదో నైవేద్యం పెడతారు లేకపోతే పిండినే హోమం చేస్తారు ఏదో చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటే ఈ దేవతకి పళ్ళు లేవు పళ్ళు లేని దేవతకి నేను నైవేద్యం పెడుతున్నాను పళ్ళు ఓడగొట్టుకున్న దేవతకి నేను నైవేద్యం పెడుతున్నాను అని అనుకుంటారా అదే పద్ధతి అక్కడ అంత లిటరల్గా తీసుకోకూడదు బేడీ ఆంజనేయ స్వామి గారు ఆంజనేయ స్వామికి బేడీలు వేసేసి ఇనప్ప ఈ మధ్యన వాళ్ళు బంగారు బేడీలు చేయించి దేవుడికి సమర్పించాడు బేడీలు హడి బంగారానికి చేయించి సమర్పించాడు అలా లిటరల్గా ఇప్పుడు కిరీటము అంటారు కిరీటం అని ఎందుకంటారు ఆయన సకల జగన్నా సకల జగన్నాథుడు ఇప్పుడు మన డిస్టిక్ట్కో లేకపోతే మన ప్రాంతానికో నాథుడు ఒకటి ఉంటాడు ఆయన్ని మహారాజు అని అంటారు ఈ మహారాజు ఏం చేస్తాడు కిరీటం ఒకటి పెట్టుకుంటాడు ఈ ఆ దేశంలో ఆయన ఒక్కడో తప్ప ఎవడో పెట్టుకోవడానికి వీటి లేదా కిరీటం ఆయన ఒక్కడే పెట్టుకోవాలి ఈ రకమైన సంస్కారం మనకు సమాజంలో ఉంటుంది దీన్ని సకల జగన్నాథుడు దాన్ని డిస్టింగ్విష్ చేయడం కోసం ఓ కిరీటం పెట్టారు ఇంక అక్కడి నుంచి పొలం అంటూ మీద మరో బంగారం కిరీటం వజ్రాల కిరీటాలు ఇవన్నీ చేంజ్ చేసి అలా బొమ్మలకి ఉండమని కాదు ఆయన సకల జగన్నాథుడు అని తెలుసుకోమని అభిప్రాయం కిరీటం ఈజ్ హైలీ సింబాలిక్ అంతర్యామి కిరీటం ఎవడికి పెడతారు ఎక్కడ పెడతారు సో సకల జగన్నాథుడు అంతర్యామి అని తెలుసుకోవడం కోసం కిరీటం అనే మాట వచ్చింది లిటరల్గా తీసుకోమని కాదు ఈ సృష్టివాక్యాలు కూడా అలాగంటివే లిటరల్గా తీసుకోకూడదు అని దిస్ ఈజ్ డిస్కషన్ బిట్వీన్ ఏ కాంటెస్ట్ బిట్వీన్ లిటరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ లిటరల్ అండ్ స్పిరిచువల్ దానికి కంటెస్ట్ ఇది ఆ మధ్యన ఉన్న టక్కర్ దాని మీద చర్చ ఎక్కడైనా ఒక మాట ఉంటుంది మాట వరుసగా ఏదో ఉంటుంది అది లిటరల్గా తీసుకుంటారా లిటరల్గా తీసుకుంటే చాలా కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది అది కరెక్ట్ కాదు వీటికి అర్థవాదులు అని పేరు అంటే ఏమండో అక్కడ చెప్పిన వర్ణనలు చెప్పిన కథలు ఆ సీక్వెన్సెస్ మీరు లిటరల్గా తీసుకోవద్దు మొత్తం డిస్కషన్కి అంతకీ ఏదో పిసరంత మీనింగ్ ఉంటుంది అది చెప్పడం కోసమే ఇది వచ్చింది అర్థం వద్దది మొత్తం శిక్షణ గంతకీ ఇచ్చి ఇంత ఉంటుంది ఇప్పుడు మిత్రలాభం కథ చదువుతా ఇంత పొడుగు కథ ఉంటుంది కింద నీతి అని ఉపదేశము నీతి లేకపోతే సందేశము అని అది ఎంత ఉంటుంది ఒక్క సెంటెన్స్ ఉంటుంది అలాగే ఈ అర్థవాదల గాథలకు కూడా బోల్డ్ అంత గాథ ఉంటుంది దాని ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఓపెసర్ అంటుంది అది దాన్ని చెప్పడం కోసం ఇదంతా చెప్పారు కానీ ఇంకక్కడి నుంచి అవన్నీ అలాగే యథార్థంగా జరిగాయని చెప్పడం కోసం కాదు అదేవిధంగా ఈ పరమాత్మ నుంచి సృష్టి వచ్చింది ముందు ఆకాశం వచ్చింది తర్వాత వాయువు వచ్చింది అంటూ ఏదో చెప్తారు రెండు అనువాకాల మెటీరియల్ చెప్తారు దీన్ని బట్టి ఇవన్నీ యథార్థంగా అలా వచ్చాయి కాబట్టి ఇవన్నీ సత్యము కాబట్టి ఇదంతా జగత్తు సత్యము అందుకోసం చెప్పలేదు మరి ఇదంతా దేనికోసం చెప్పినట్టు అంటే నువ్వు చూస్తున్న ఆకాశం కానీ వాయువు కానీ అగ్ని కానీ ఆపహ కానీ పృథ్వీ కానీ ఏదీ పరమాత్మ స్వరూపం కంటే భిన్నంగా లేదని తెలుసుకో అని చెప్పడం కోసం దట్ ఈస్ ది పర్పస్ దీని మీద శంకర్లో ఒక వైదిక దృష్టాంతాన్ని చెప్తున్నాను ఆ దృష్టాంతం చూస్తే మరి మీరు మీకు మనస్సుకి బాగా నచ్చాలి నాకు నచ్చింది కాబట్టి మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను చూడండి దృష్టాంతం యథా యథా అంటే దృష్టాంతం మొదలెట్టారన్నమాట ప్రాణ సంవాదే సురపాత్మవే ఆఖ్యాక కల్పిత ప్రాణవైశిష్టోధావతారాయ కల్పిత కల్పించారు ఒక ఆఖ్యాయిక అంటే ఒక స్టోరీ దాన్ని కల్పించారు ఆఖ్యాయిక కల్పిత ఇప్పుడు శ్రీకృష్ణుడు ఓ సరస్సు ఉంది ఈ సరస్సు ఎక్కడుంది యమునా నదిలో ఉంది ఆ యమునా నదిలో ఓ సర్పం పాము ఆ పాముకి బోల్డ్ అన్ని తలలు ఉన్నాయి అంటే ఏమవుతుందండి ఇదేదో కల్పనలా మీకు అనిపించట్లేదు లేకపోతే అదంతా అలాగే అనిపించేస్తుందా మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు మీరు బాగా ట్రైనింగ్ ఇచ్చి మీకు ఎలా అనిపించినా అనిపించవచ్చు కానీ మరి నాకు అలా అనిపించట్లా అనేక తలలు ఉన్నాయి దానికి ఈ అనేక తలల పాము ఆ నీళ్ళలో అడుగున దాని మకాము ఏమన్నా నేలలో అడుగున అనేక తలల పాము మకాము ఏమిటండి దానికి పత్నులు నాగపత్నులు భార్యలు ఉంటారు ఈ భార్యలు అందరూ వచ్చి శ్రీకృష్ణుని స్తోత్రం కూడా చేస్తారు నాగపత్ చుహు అని ఉంటుంది తర్వాత ఈ పాము విషాన్ని చిమ్మేస్తూ ఉంటుంది ఈ నీళ్ళన్నీ కూడా విషమైపోయి పొగలు ఉంటాయి ఎప్పుడైనా అలాంటి విషం ఎక్కడైనా చూసారా మీరు ఎక్కడైనా ఉందని కూడా విన్నారా అది అక్కడే ఉంటుంది ఆ భాగవతంలో ఆ ఘట్టంలోనే ఉంటుంది ఇంకెక్కడా ఉండదు అలాంటి సందర్భం ఏమండి పైనుంచి ఆ కాకులు వెళ్తూ దారి పడిపోయి చచ్చిపోతూ ఉంటాయి అయితే ఈ శ్రీకృష్ణుడు ఏం చేస్తారు ఆవులు అన్నీ వచ్చి అది తాగేసి పడిపోయి చచ్చిపోతాయి అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చేసి తన కృపాదృష్టితో చూడగానే అవన్నీ బ్రతుకుతాయి ఇప్పుడు ఈ పామును ఏమైనా సరే నాశనం చేసేయాలి అని నేను నిర్ణయించుకుంటాడు అక్కడి నుంచి తరివేయాలి నాశనం చేయడు తరివేస్తాడు నాశనం చేయడం మళ్ళా సరే కదంబ వృక్షం ఎక్కుతాడు ఎక్కి మధ్యలోకి దూకుతాడు ఏ మధ్యలోకే దూకడం ఎందుకండి ఈ చెట్టు ఎందుకు దూ అలా నడిచి లోపలికి వెళ్ళచ్చుగా అలా వెళ్ళావు చెట్టు మధ్యలోకి దూకుతాడు దూకి ఆ పాము పడగల మీద డ్యాన్స్ చేస్తాడు ఏ పడగ పైకి ఎక్కితే దాని మీద డ్యాన్స్ చేస్తాడు ఆ పడగ విరిగిపోతూ ఉంటుంది అప్పుడు ఈ పాము ఇంకో పడగ పైకి ఎత్తుంది దాని మీద మళ్ళీ డ్యాన్స్ చేస్తాడు అది విరిగిపోతుంది అప్పుడుకి ఆ పాము ఆ అహంకార దాని పొగరంతా అడిగిపోతుంది అప్పుడు దండం పెడుతుంది దాని భార్యలు వచ్చి దండం పెడతారు శ్రీకృష్ణుడు క్షమించి వదిలేస్తాడు ఇక్కడి నుంచి అవతంగిపో ఉంటాడు ఇది కథ దీన్ని లిటరల్గా తీసేసుకుంటే ఎలా ఉంది లిటరల్గా తీసుకోకూడదు ఇదేమిటంటే హృదయమే సరస్సు ఒరిజినల్గా స్వచ్ఛంగా ఉంటుంది హృదయం దాంట్లో అనే అనేక పడగల విషపు సర్పము అహంకారం ఈ అహంకారానికి అనేక పడగలు ఉంటాయి నేను పండితుణ్ణి అదో పడగా నేను పుణ్యాత్ముణ్ణి మరో పడగా నేను ధనవంతుణ్ణి నేను అందమైన నేనేమో ఇది నేను అది ఇవన్నీ పడగల దానికి ఇది విష ఇది విషాన్ని కక్కుతూ ఉంటుంది కామక్రోధ లోభ మోహ మతం ఆత్సర్యాది విషాలని కక్కుతూ ఉంటుంది ఆ విషయాలకి ఈ చుట్టుముట్టు వాళ్ళందరూ కూడా సఫర్ అవుతూ ఉంటారు వీడు క్రోధం వల్ల వీడందరినీ అధర్మం చేస్తాడు లంచాలు పడతాడు ఈ విధంగా వాతావరణం అంతా కలుషితం చేస్తూ ఉంటాడు ఇప్పుడు వాడి హృదయంలో ఎవడో మహాత్ముని యొక్క శ్రవణం ద్వారా శ్రీకృష్ణుడు ప్రవేశించాడు భక్తిని నేర్చుకున్నాడు ఆ భక్తి కారణంగా ఒక్కొక్క పడగ అహంకారమంతా కూడా చిన్నా భిన్నం అయిపోయింది అహంకారం అవతలకి ఆ హృదయంలో మళ్ళీ స్వచ్ఛత నెలకొన్నది శ్రీకృష్ణుడే అక్కడ సాక్షాత్తుగా ఉన్నాడు ఇది దాని బాధ ఇప్పుడు మీరు చెప్పండి లిటరల్గా తీసుకున్నది బాగుందా ఇది బాగుందా ఇదే బాగుందని మీరు అన్నారు మీరు బుద్ధిమంతులు కనుక ఇప్పుడు నేను ఇక్కడ అన్న మాటలు ఎక్కడికైనా వెళ్ళి అంటే వాళ్ళు అక్కడి నుంచి ఇంక మళ్ళీ నన్ను రానివ్వరు తరిమేస్తారు అదిగో కాళీమర్దనం అవలేదని చెప్తున్నాడు ఈ స్వామి అంటాడు కాళీమర్దనం హిస్టారిక్ అని వాళ్ళ యొక్క అభిప్రాయం ఈ రకంగా కాళీమర్దనం ఒక కల్పిత గాథ దాని తాత్పర్యమిది అని వాళ్ళు తెలుసుకోరు ఇది నేను మీకు పురాణ దృష్టాంతం చెప్పాను ఎప్పుడు చెప్పాను పురాణ దృష్టాంతం వైదిక దృష్టాంతం శంకరులది ఎక్స్ప్లెయిన్ చేయక ముందు పురాణ దృష్టాంతం సో దట్ యు నో ద స్పిరిట్ కరెక్ట్లీ అండ్ నవ్ కమ్ టు వైదిక దృష్టాంత ఈ వైదిక దృష్టాంతం ఏంటంటే ప్రాణ సంవాదము అని ఒకటి ఉంది ఇది చాందోగ్యంలో ఉంది బృహదారణ్యకంలో బాగా ఉంది ఎక్కడుందో తెలిసిన బృహదారణ్యకంలో మొదటి వాల్యూంలో ఉంది రెండో బ్రాహ్మణం రెండోదో మూడోదో మొదటి బ్రాహ్మణం అశ్వమేధ బ్రాహ్మణం మొదటి అధ్యాయంలో రెండో బ్రాహ్మణం అర్క బ్రాహ్మణం మూడోది ప్రాణ సంవాద బ్రాహ్మణం అని నాకు గుర్తు మీరు చూడండి ఒకసారి నాలుగోది బ్రహ్మ బ్రాహ్మణం సో అక్కడ ఉంది అక్కడ కథ ఏమిటంటే వాక్కు అంటే వాగింద్రియం చెవి కన్ను ముక్కు చర్మం ప్రాణం ప్రాణశక్తి ఆరు సమావేశమయ్యాయి సమావేశమై మనలో ఎవరు గొప్పో తేల్చుకోవాలి అని నిర్ణయించుకున్నాయి దీనికి సంవాదం వాటి మధ్యన ఒక డిస్కషన్ దానికి తేలలేదు తేలకపోతే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళే పోయి బ్రహ్మదేవ నువ్వే కదా మమ్మల్ని అందరినీ సృష్టించావు మాలో ఎవరు గొప్ప చెప్పమన్నా మీలో ఎవరి గొప్పో చెప్పేస్తే బ్రహ్మ వీళ్ళు ఏమంటారు కమిటీ కమిటీ వేస్తారు కమిటీకి వేసిన తర్వాత ఆ కమిటీ ఏదో రిపోర్ట్ ఇస్తే అదిగో ఆ కమిటీ మాకు పక్షపాతం ఉంటారు ఒప్పుకోరు ఒప్పుకోరు ఊరికే కమిటీ అంటారే కాదు తీరా వేసిన తర్వాత ఒప్పుకోరు మేమంతా సోనియా అమ్మగారి చేతిలో పెట్టామో మరి పెట్టినప్పుడు ఇంకెందుకు మాట్లాడతావు ఊరుకో అంటే ఊరిపోడు కాదు ఆవిడ మాకు తగ్గట్టుగా చెప్పాలంటాడు మళ్ళా సో ఈ బ్రహ్మదేవుడు అలాగే వీడు ఈ ఆరు వెళ్ళే బ్రహ్మదేవుడి దగ్గర బ్రహ్మదేవుడు అనుకున్నాడు నేను ఉన్నది చెప్పేస్తే ఒకళ్ళని పొగిడినట్టుగాను ఐదుగురిని తగ్గించినట్టుగానో వీళ్ళు ఫీల్ అవుతారు బ్రహ్మదేవుడు మాకు అన్యాయం చేశారని ఐదుగురు ఫీల్ అవుతారు బ్రహ్మదేవుడు బాగా చెప్పాడని ఒక్కడే ఫీల్ అవుతాడు నాకెందుకు వచ్చిన గోలేది మీరే సెటిల్ చేసుకుంటారా నేను మీకు రూల్ చెప్తా ఈ దేహం నుంచి ఎవళ్ళు బయటకు పోతే తేడా గట్టిగా వస్తుందో వాళ్ళు మీలో గొప్ప మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి ఉంటారు అంటే సరే ఇవన్నీ వాపసు వచ్చేస్తారు మొట్టమొదట వంతు ఎవళ్ళది అంటే వాగింద్రియం ఉంటుంది నేను ట్రై చేస్తానంటున్నాను సరే వాగింద్రియం దేహం నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఒక సంవత్సర కాలం బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి వెళ్ళే సంవత్సరం అయిన తర్వాత వస్తుంది వచ్చి నేను లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతుంది అంటే మా పరిస్థితికి ఏం బాగానే ఉంది మనస్సుతో మననం చేసుకుంటున్నాము కళ్ళతో చూస్తున్నాము చెవులతో వింటున్నాము ముక్కుతో అఘ్రాణిస్తున్నాము ఊరికే మౌనంగా ఉండిపోయామని అదొక్క పిసర తేడా తప్పిస్తే ఇంకా ఏ లోటు లేదు అని చెప్తాయి అంటే అప్పుడు నాకు బుద్ధి వచ్చిందని చెప్పేసి లోపల ప్రవేశించేస్తుంది భాగీంద్రియం లోపలికి వచ్చేస్తుంది ఆ తర్వాత శ్రోత్రేంద్రియం వెళ్తుంది బయటికి దాని మళ్ళీ సంవత్సరం ఉండి తర్వాత వస్తుంది ఎలా ఉన్నారు నేను లేకపోతే అని అడుగుతుంది మేము శుభ్రంగా చిలకల్లా ఉన్నాము మనస్సుతో మననం చేస్తున్నాం వాక్కుతో మాట్లాడుతున్నాం ముక్కుతో అఘ్రాణిస్తున్నాం ఒక్క చెవిటి వినక వినటం లేదు తప్ప అన్నీ బాగానే ఉన్నాయని చెప్తారు అంటే అది సిగ్గుపడి లోపలికి ప్రవేశిస్తుంది ఐదేంద్రియాలు అయిపోతాయి ఇప్పుడు ప్రాణం వంతు ప్రాణం ఉంటుంది మరి నేను కూడా ఒక్కసారి ట్రై చేస్తాను అని పైకి లేవబోతుంది లేవబోతుండగానే ఐదింద్రియాలకి పై ప్రాణాలు పైన పోతాయి వాటికి నిలకడ ఉండదు అంటే అబ్బో నువ్వు లేవద్దు లేవద్దు అక్కడే ఉండు వెళ్ళిపోవద్దు ఇక్కడే ఉండు నువ్వే గొప్ప నువ్వే గొప్ప మాకు బుద్ధి అని అంటాయి ఇవన్నీ ఇది ప్రాణ సంవాదంలో ఒక అంశం ఇప్పుడు దీన్ని లిటరల్గా తీసుకుంటారా లేకపోతే ఇది ఒక ప్రాణము గొప్పది అని చెప్పడం కోసం వచ్చిన కథని కల్పిత గాథ అని స్వీకరిస్తారా చెప్పండి కల్పిత గాథను స్వీకరించారు ఎందుకో తెలుసిన వాక్కు వెళ్ళొచ్చి ఎలా ఉందని అడిగింది బాగానే ఉంది చెవి వెళ్ళొచ్చి అడగడం ఏమిటండి చెవి మాట్లాడుతుందా చెవి వింటుంది కానీ మాట్లాడదు కదా మరి చెవి వెళ్ళడం అసలు చెవి వెళ్ళడం ఏమిటి ఎక్కడికి వెళ్ళింది సంవత్సరం తర్వాత రావడం ఏమిటి వచ్చి మీరు ఎలా ఉన్నారని అడగడం ఏమిటి చెవి అడగడం ఏమిటి అసలు ఏమిటి కథ అంతా ఇవన్నీ ఎలా ఉన్నాయా చెవి కన్ను ముక్కు అలా ఇవన్నీ సమావేశం ఎలా అయ్యాయి అసలు ఏమిటి కథ మీకు ఎలా అనిపిస్తుంది కథ ఇది కల్పిత గాథ మరి ఎందుకంటే ఇలాంటి కథలన్నీ కల్పించి మా ప్రాణం అంటే చూడు ఇక్కడ ఉన్న వాటన్నింటిలోకి ప్రాణం గొప్పది కాబట్టి నువ్వు ఆ ప్రాణాన్ని ఉపాసన చెయ్యి అని చెప్పడం కోసం ఈ గాథని కల్పించారు ఇప్పుడు మీకు స్పిరిట్ వచ్చిందా లిటరల్ వెర్సెస్ స్పిరిచువల్ మళ్ళీ రేపు దీన్ని సెటిల్ చేద్దాం